పడేంత విషయం అక్కడేం కనపట్టలేదే అన్నారు అంటే చాబా నువ్వు పనికిరావు అసలు నువ్వు మనిషిగానే పనికిరావు అది పనికిరావు ఇది పనికిరావు ఎందుకని కళ్ళు చూడడానికి పనికొచ్చేటటువంటి కేవల కవాటాలు మీ ఇంటికి కిటికీలు తలుపులు ఎలాగో అలాగే ఈ శరీరం అనే ఇంటికి కిటికీలు తలుపులు జ్ఞానేంద్రియ బయటవి లోపలికి లోపల ఉన్నవి బయటికి వస్తూ పోతూ ఉంటాయి వాటి ద్వారా అంతకుమించి దాంట్లో ఏం విశేషం ఏముంది నీవెవరు చూచేవాడవు కదా ద్రష్టవు గదా చూచావు చూస్తే ఏమిటైంది ఇప్పుడు ఆహా ఎంత చల్లటిగా ఆలోచిందో ఆగమా పోయినో మాం త్రితిక్ష స్వభావ సహ శ్లోకంలో ఇంతకుముందు చెప్పారు ఏమిటయ్యా ఇదంతా ఎంత ఆగమో పోయినో రాకడా మాం త్రితీక్ష స్వభావ సహ శీతోష్ణ సుఖ దుఃఖేశు శీతోష్ణములైనా సుఖ దుఃఖాలైనా రాకడా పోకడా కలిగినవినైనా వాటి ఎడల తితీక్ష వహించు ఊరకుండు తితీక్ష అంటే ఊరకుండటం ఇది గుర్తుపెట్టుకోవాలి సహించటం కాదు సహించడం అనేది కర్మ మార్గం ఇది గుర్తు అర్థం ఎటువైపు చెప్పుకుంటున్నామన్న దాన్ని బట్టి ఏ అన్వయంతో చూస్తున్నామన్న దాన్ని బట్టి జ్ఞానం ఎప్పుడైతే నీ విపరీత పరిస్థితులు వస్తాయో అప్పుడు ఊరకుండు కాసేపట్ లాగే పోతుంది ఎందుకని దాని సహజ ధర్మం ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంతేగాని నువ్వేం దానికోసం గట్టిగా ప్రయత్నించక్కర్లే జాగ్రత్తగా ఈ జ్ఞానేంద్రియాలను కేవల పనిముట్లుగా కిటికీలుగా తలుపులుగా చూడవయ్యా తెరిస్తే తెరుచుకున్నాయి మూస్తే మూసుకున్నాయి అంతే కదా అంతకుమించి ఏముంది అక్కడ చదవండి వీటన్నిటి వెనుక తెలుసుకున్నది మనసై ఉన్నది అంతే కదా యో బుద్ధే పరతస్తు సహ దానికి పరమైంది బుద్ధి దాన్ని మేలుకొలిపితే ఇది వట్టిదైపోయింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పరమన్న స్థితిలో మేలుకున్నవాడికి దాని కింద ఉన్నవన్నీ కూడా వట్టివైపోతుంటాయి లేనివైపోతుంది మనం ఎప్పుడూ కూడా తత్పరం చావలోకయ్యాలి పరాన్ని గుర్తించాలి ఇంద్రియాలకు పరమైంది మనస్సు మనస్సుకు పరమైంది బుద్ధి బుద్ధికి పరమైంది ఆత్మ ఆ పరదర్శనం పరదృష్టి పర అవలోకనం పర ఆలోకనం చాలా జాగ్రత్తగా పరమన్న మాటను పట్టుకోవాలి ఆత్మ ఆత్మకు పరం అలా పరమాత్మ ఈశ్వరుడికి పరం పరమేశ్వరుడు శివునకు పరం పరశివం బాహ్యమునకు పరం పరబాహ్యం ఎక్కడికక్కడ ఈ పరదృష్టిని నీవు సత్యదృష్టిగా పొందాలి చదవ మనస్సు అంగీకరించనిచో ఏ కూడా ఆయా ఇంద్రియ విషయములలో రమించదు అయిపోయా మనం నిద్రపోతూ ఉన్నాం నిద్రపోతూ ఉంటే మన పక్కనే తీసుకొచ్చి ఒక లడ్డూ పెట్టాడు ఎవడో పెడితే నాలుగు గంటల సేపు లడ్డూ పక్కనే ఉంది ఈ నాలుగు గంటల సేపు గాఢ నిద్రావస్థలో మునిగిపోయి ఉన్నాడు లేచాడు లేచిన తర్వాత ఆ లడ్డూ ఎక్కడున్నో చూసుకోలేదు ఈయన పనిలో ఈయన మునిగిపోయాడు సరే లడ్డూ పెట్టినవాడు వచ్చాడు ఏరా నాలుగు గంటల నుంచి నీ పక్కనే లడ్డు పెట్టా నీకు ఆ మాత్రం తెలియలేదా లడ్డూనా నాకు తెలియదు బా అన్నాడు అదేట్రా నీ పక్కనే పెట్టా కదా పక్కన పెట్టాడు నేను ఎదరబోతున్నా నాకు తెలియదు ఇప్పుడు ఎవరు తెలుసుకోలేదు కళ్ళు చూడలేదు ఏ జ్ఞానేంద్రియాలు ఆ లడ్డూని గ్రహించలేదు గ్రాణేంద్రియం గ్రహించలేదు మరి కన్ను గ్రహించలేదు ఏ ఇంద్రియాలు గ్రహించలేదుగా ఎందుకని మనస్సు పనిచేయలేదు ఇంద్రియములకు పరమైన మనస్సు సుప్తచేతనావస్థలో నిద్రనేతర వెనక్కుపోయి సరే మెలకువలోకి వచ్చాడు మెలకువలోకి వస్తూనే వాడనుకున్న తెలివితేడలతో బయటకు వచ్చాడు ఇప్పుడు వాడు అనుకుంటాం ఇంత మనం చర్చించేదంతా అనుకోనుట అనుకొనుట నా దాని వెనకాలబడిపోయాడు వాడి దృష్టి ఎక్కడ ఉంది ఏ చీపురో ఏ అట్ల కాడో లేకపోతే ఏ మరోటో మరోటో పాపం మన దేశంలో చాలా మంది గృహిణులు లేవగాని వాళ్ళకి పాపం గుర్తుంచేది ఆ చీపురి గానీ అట్ల కాడు కాని గాని అవి బయట ఇది బయట ఇవ్వాలి చేయాలి ఇది బోగు చేయాలి అది బోగు చేయాలి లేవగానే కాస్త కృష్ణారామ అనుకోవడం ఒక గంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవడం అవసరం కదా ఎవరు చెప్పారు మిమ్మల్ని డబ్బరిగెట్టమని లేవగానే పనుల వెంట పరిగెట్టమని మన సనాతన ధర్మం ఎవరికి చెప్పలేదండి గృహిణికి అసలు చెప్పలేదు గృహిణి మొదటి బాధ్యత ఏమిటయ్యా తన కోసం తాను తాను ప్రశాంతంగా మిగిలిన వాళ్ళందరికీ ప్రశాంతతను అందించాలి తాను స్వరూప జ్ఞానంలో ఉండి తాను స్వరూప జ్ఞానాన్ని తరలకి అందించాలి ఇంటి అందరికీ జ్ఞానము ప్రశాంతత అందాలంటే గృహిణి అని గృహిణిగా బాధ్యత అప్పచెప్పి కానీ గృహిణి గారు ఏమనుకున్నారంటే అందరికి ఫుడ్ పెడితే చల్లరా బాబు అనుకుంటారు ఫుడ్ బెడ్ ఈవిడ ఏర్పాట్లన్నీ ఎంతసేపు రే నీకు పక్క రెడీ చేశాను నీకు అన్నం రెడీ చేశాను అలా ఉండాలి ఇలా ఉండాలి అక్కడికి వెళ్ళాలి అని వాడి కర్తవ్యాన్ని గుర్తు చేసి బయలుబడిపోయాయి కానీ స్వధర్మమే తన మొదటి కర్తవ్యం కదా ఆవిడ మఠమటి లేవగానే ఏం చేయాలి సుప్రభాత సేవ ఆవిడ ఈశ్వరుడికి సుప్రభాత సేవ పూర్తి చేసి అప్పుడు ఉపక్రమించాలి దైనందిన సేవ ఆ రకమైనటువంటి ఆచరణ కలిగింది అనుకున్నప్పుడు ఆవిడ ఆవిడ ఆచార్యుడు ఆవిడే గురువు దైనందిన జనచర్యకి గురువు ఎవరయ్యా అంటే గృహిణే సనాతన ధర్మం గృహిణి అంత